ధ్యమాన్ అస్మాచార్యం వల్లే గురు పరంపరా ఓ సహనా సహనౌ సహకరవై తేజస్విధీతమస్తు మావిషావై ఓ శాంతిశాంతిశాంతి తస్ోపనిషత్ సత్య సత్యమితి రాణావై సత్యం ఎం తస్మాత్ పురుషమతి వైచిత్ర్యమేక్ష్య సాధ్యసాధనసంబంధవిషాన్ అనేక ఉపదిశతి ఎవరూ శాస్త్రం నేను మళ్ళీ మర్చిపోకముందే చెప్తున్నాను రేపు క్లాస్ లేదు ఎల్లుండి క్లాసు ఓకే ఇవాళ క్లాసు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా క్లాసు లేదు అన్నానంటే మరి భిక్ష మాట ఏమిటని మీరు చింత చేయవద్దు క్లాసు లేదు అన్నానంటే భిక్ష కూడా మీరు చింత చేయనక్కర్లేదు అని అర్థం కానీ ఓకే అది వ్యవస్థ అయిపోతుంది కాబట్టి దయచేసి గుర్తించగలరు నేను సాయంత్రం క్లాస్ అయ్యాక మర్చిపోతానేమోనని మధ్యలో బ్రేక్ వేసి చెప్తున్నా మంచిది సో శాస్త్రము ఉపదేశిస్తూ ఉంటుంది అనేక భావ ఉపదిశతుంది శాస్త్రము పలు విధములుగా ఉపదేశిస్తుంది అందరికీ సమానంగా ఉపదేశించదు తిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం అన్నట్టుగా ఉపదేశించదు పురుషమతి వైచిత్ర్యం అపేక్ష మానవుల మతి బుద్ధిలో వెరైటీ వైచిత్ర్యం అంటే వెరైటీ దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలాగా అని నేను ఆలోచించాను ఇంగ్లీష్లో పాఠం చెప్తూ ఉంటాయి కదా ఇక్కడ అవసరం లేదు ఉన్నతో అవసరం ఉన్న తోటి ఉంది వెరైటీ అండ్ ప్లూరాలిటీ అది వైచిత్రియం ఉంటుంది వెరైటీ అండ్ ప్లూరాలిటీ దాన్ని నౌను దాన్ని ఎగ్జిక్యూటివ్గా చెప్పాలంటే మల్టీట్యూడినస్ అండ్ వారీగేటెడ్ అని చెప్పచ్చు మంచి మంచి బరువైన పదాలు ఇంగ్లీష్లో కాబట్టి అది మానవుల బుద్ధి అలా ఉంటుంది మల్టీట్యూడినస్ అండ్ వ్యారిగేటెడ్ అంటే రకరకాలుగా ఉంటుంది చిత్ర చిత్రాలుగా ఉంటుంది దానిని అపేక్షించి సాధ్య సాధన సంబంధ విశేషములు అంటే వేర్వేరు విశేషమంటే పర్టికులర్ అంటే వేరువేరు సాధ్య సాధన సంబంధాలు స్వర్గం కావాలంటాడు స్వర్గం కావాలంటే అగ్నిష్టోమం చేయి స్వర్గం వస్తుంది స్వర్గానికి సంబంధం ఒక విశిష్టమైన సంబంధం ఈ అగ్నిష్టోమాన్ని ఈ విధంగా చేస్తే మరణించాక అక్కడ ఆ స్వర్గం దొరుకుతుంది ఈ సంబంధాన్ని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది స్వర్గంలో కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ స్వర్గం కావాలంటారు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు చాతుర్మాస్యము లేకపోతే సర్వతోముఖము అని యజ్ఞం అవుతుంది అంటే ఒకే అగ్నిష్టోమాన్ని నాలుగు ద్వారాల్లో చేస్తారు తూర్పుని ఒకటి పశ్చిమాన్ని ఒకటి ఉత్తరాన్ని ఒకటి దక్షిణాన్ని ఒకటి నాలుగు ద్వారాలు పెట్టి ద్వారాలు అంటే నాటను పెడతారు ఆ నాలుగు ద్వారాల్లోనూ నాలుగు అగ్నిశోమాలు చేస్తారు ఏకకాలంలో ఇక్కడ రుత్విక్కులు వేరు అక్కడ రుత్విక్లు వేరు అలా రుక్మిక్కులను పెట్టుకుని ఫోర్ టైమ్స్ సేమ్ థింగ్ చేస్తారు అలాగే కర్మ అంటే అలాగే ఉంటుంది రకరకాలుగా ఉంటుంది దాన్ని సర్వతోముఖము అలా సర్వతోముఖం చేసిన వాడికి స్వర్గంలోనే వెరీ హయ్యర్ లెవెల్లో దొరుకుతుంది సో అలాగే చాతుర్మాస్యమోనో ఒక ఖతువు ఉండదు అక్షయం హవై చాతుర్మాస్యినవతి అంటే ఏవో వాక్యాలు ఉన్నాయి ఆ చాతుర్మాస్యము అనే క్రతువు ఈ సన్యాసం చేసే చాతుర్మాస్యం కాదు అడిగారు క్రతువులో ఓ ఈ చాతుర్మాస్యాన్ని చేసిన వారు అక్షయము అక్షయమైన ఫలాన్ని పొందుతారు కొంచెం స్వామీజీని ఒక ఆయన అడిగారు చేస్తారా చేస్తారు నేను అమెరికా వెళ్ళిందల్లా చాతుర్మాసమే చెప్తారు అమెరికా ఆయన ఫోర్ మంత్స్ కోసం వెళ్తారు అదే చాతుర్వాస ఫోర్ మంత్స్ కాదు టూ మంత్స్ చాతుర్వాసండి టూ మంత్సే తర్వాత ఆయన అడిగారు సముద్రం మీరు దాటుతారా నేను సముద్రం దాటినాయో నేను ఆకాశంలో పోతూ ఉంటాను అని చెప్పింది వాడు నౌరు బాగా చెప్తారు ఎనీవే త్ర పురుషాస్వయమేవ యథావిచ సాధన విశేషు ప్రవర్తన్ శాస్త్రంతో సవితృప్రదీపాధిపతి ఉదాస్త మానవులు ఆ శాస్త్రాన్ని చూసుకుంటారు వేదంలో ఆఫర్ చేసినటువంటి కర్మలు అవన్నీ చూసుకుంటారు చూసుకునే తమకు నచ్చిన దాన్ని తీసుకుంటారు అంటే మనిషికి వాడికి ఏది నచ్చుతుంది అనే దాన్ని బట్టి వాడి లక్షణాన్ని చెప్పచ్చు ఇది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడో నామకరణం చేసినప్పుడో కూడా ఇలాంటిది ఏదో ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసము అక్షరాభ్యాసము నామకరణం అన్నప్రాసన అన్నప్రాసన ఏం చేసేప్పుడు అన్నప్రాసన నెలలు ఉంటాయి పిల్లాడు పిల్లాడు కానీ పిల్ల కానీ ఇంకా పాకుతో ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఐదారు వస్తువులు ఎదురకుండా నోటికి కొంచెం పర్వానం కొద్దిగా నోట్లో పెట్టి ఆ కర్మ ఏదో ఉంటుంది ఏదో పూజ ఏదో ఉంటుందో అంతా పూర్తయిన తర్వాత ఆ పిల్లవాడిని వదిలిపెడతారు ఎదురుకుండా నాలుగైదు వస్తువులు పెడతారు అక్కడ ఆట బొమ్మ పుస్తకం అలాగే పెడతారు అన్ని అనుకూలమైన పెడతారు ప్రతికూలమైన ఏం పెట్టడం ఎందుకంటే ప్రతికూలమైన పెడితే అది వెళ్ళి ఇప్పుడు శిశువు పట్టుకుంటే ఇప్పుడు తల పట్టుకోవాలి అనుకూలమైన ఎలా ఏది పట్టుకున్నా మనకి మనకి చక్కగా వ్యాఖ్యానం చేసుకో తగ్గట్టుగా పెడతారు ఈ శిశువు వెళ్ళి తర్వాత కన్వీనియంట్గా కూడా పెడతారు ఈ శిశువు వెళ్ళి పుస్తకం పట్టుకుందనుకోండి మహానంద పెట్టుకుంటారు సో ఆ విధంగా ఆ పట్టుకున్న దాన్ని బట్టి స్వీకరించిన దానిని బట్టి ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని మనకు అర్థమవుతుంది అని ఒక ఐడియా చిన్నపిల్లలు చిన్నప్పుడే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళారనుకోండి మార్కెట్లోకి వెళ్ళగానే మీరు ఏది అడిగారు అన్నదాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా మీరు బుక్ షాప్ కావాలని ఓహో మీరు పుస్తకాలు కొనుక్కుంటూ చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్లాస్ దోష దొరికే హోటల్ ఏదైనా ఉందా అని అడిగారు అనుకోండి బట్టి మీ లక్షణం తెలుస్తుంది ఇక్కడ మంచి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయని నేను అభిస్ వెళ్ళి అడిగారనుకోండి దాని బట్టి మీ లక్షణ యోగా మాల్కి వెళ్ళినప్పుడు మాళ్ళులో అమెరికన్ మాల్స్లో యోగా క్యూబికల్ ఒకటి ఉంది యోగా మ్యాట్స్ యోగా ప్రాప్స్ ఉంటాయి అవన్నీ కూడా దొరుకుతాయి యోగా రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి సో అంటే దెర్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ ఆల్ దాట్ ఎవరో వచ్చిన వాళ్ళు కొంతమంది అది కొనుక్కుంటారనమాట దాన్ని వెతిక్కు తీసుకుంటారు వేదం అలాంటి పురుష అతి వైచిక్తిగా ఒకడు మహాత్ముల దగ్గరికి వెళ్ళి నా మీద ఒకడు కోర్టు కేసు నడిపిస్తున్నాడు వాడు దుష్టుడు పరమ దుర్మార్గుడు నా ఆస్తి అంతా కూడా అపహరించే ప్రయత్నం చేసుకున్నాడు వాణ్ణి దిగా తోసేటువంటి అంటే వాణ్ణి కింద పడవేసే విధంగా మనం ఏదైనా ఒక కర్మని చేయగలుగుతామా మీరు ఏమైనా సహాయించగలుగుతారా అని అడిగాడు అంటే ఆయన అలాంటివి మా వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు కానీ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉంటారు అలాంటిది వాళ్ళని అడకపోయినా పర్వాలేదు మీరు ఆన్లైన్ వెళ్ళి చూసుకోవచ్చు లేకపోతే పుస్తకాలు ఏవైనా చూసుకుంటే దొరుకుతాయి అలాంటివి కూడా ఉంటాయి పురుషం అతి ఆ విధంగా ఉంటుంది ఆ సాధనాలన్నీ ఉంటాయి వేదంలో ఎవరికి నచ్చిన పర్టికులర్ సాధనల్లో విశేష అంటే పర్టికులర్ ఎవరికి నచ్చిన ఆ విశిష్టమైన సాధనముల నుండి వాడు ప్రవర్తిస్తూ శాస్త్రము సూర్యుని యొక్క కాంతివంతుడు సూర్యుడు మానవులు తెల్ల లేచాక సూర్యుడు వేయించాక నిద్ర లేచి పనులు చేసుకుంటారు మంచి పనులు చేసేవాడు మంచి చేస్తాడు చెడు చేసేవాడు చెడు చేస్తారు అన్ని తప్పు అన్ని తప్పు పనులు చేస్తారు మంచి పనులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు సూర్యుడు ప్రకాశింపజేయడమే ఆయన యొక్క జ్యూటీ తప్ప ఈ మంచి చెడులతో ఆయనకు సంబంధం లేదు దీపము కూడా అంటే ఉదాసీనంగా ఉంటాడు సూర్యుడు ఉదాసీనంగా ఉంటాడు దీపము కూడా ఉదాసీనంగా ఉంటూ ఆసీన ఎత్తున ఉంటుంది ఇన్వాల్వ్ అవకుండా ఉంటుంది అలాగే శాస్త్రం కూడా అలా ఉదాసీనంగానే ఉంటుంది తథ కిత్ పరోపి పురుషార్థ అపురుషార్థవదవ భాషతే ఒకడికి శంకరుల మాట అన్నారు దానికి నేను దృష్టాంతం చెప్పాను బృందావనంలో నక్క అయినప్పుడు తాను కానీ నాకు మోక్షం అదన్నాడు ఒకటి వాడికి పరపు పరమ అంటే ఈశ్వరునిలో ఐక్యముట అది ఎలా కనపడుతుందంటే అపురుషార్థంలా భాషస్తుంది వాడు నేను ఈశ్వరుడికి ఇలా అంటాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ నేను దాసుడుగా ఉండి కైంకర్యం చేయాలి కంకరుడుగా ఉండాలి కానీ ఈశ్వరులో ఐక్యమైపోతే ఉపయోగం ఏమిటి అంటాడు అలా మాట్లాడతాను అని అవ్వ ఎంత భక్తులో చూడండి ఆయనని వీళ్ళు అనుభవ పట్ల ఎంత భక్తులో చూడండి వీళ్ళంతా అందులో తట్ల పడతారు వాడికి ఈశ్వరునిలో ఐక్యం అనేది అది అపురుషార్థంగా భాషిస్తుంది పరమ అది అపురుషార్థంగా భాషిస్తుంది వాళ్ళు వాడు ఏదో మార్గంలో పోతూ ఉంటాడు శాస్త్రంలో వాడికి పూజ ఏదో చేసుకోవాలి మేము భేద దృష్టితో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే దానికి ఏదో ఉంటుంది అన్నీ ఎవడో నిరుత్సాహపడాల్సిందో లేదు ఎవరికి కావాల్సిందో వాడికి దొరుకుతుంది ఎస్య యథావభాస స తథాభూతం పురుషార్థం పశ్యతిథాభూపం పురుషార్థం పశ్యతి ఎవడే అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో యథావభాస అవభాస అంటే అవబోధ అండర్స్టాండింగ్ వాడి బుద్ధిలోపల వాడి థింకింగ్ ఎలా ఉంటుందో దానికి తగిన రూపము కలిగిన పురుషార్థము వాడికి కనపడుతుంది ఇప్పుడు ధనమే పురుషార్థము అనేవాడు ఒకడు ధనమే పురుషార్థం వాడు కుబేర యంత్రం పెట్టి పూజేస్తాడు కుబేరయంత్రం మన వాళ్ళు యంత్రాలు అనేది అనేది చాలా పద్ధతులన్నీ డెవలప్ చేశారు సో యంత్రాలు అంటారు ఏవో సర్కిల్స్ ట్రయాంగిల్స్ చేత ఎలా ఇలాంటివి ఏవో గీసి మధ్యలో బీజాక్షరాలు పెడతారు ఇప్పుడు సర్కిల్ గీసి ట్రయాంగిల్ గీసి చతురస్రం గీశారనుకోండి గీస్తే ఇవన్నీ ఇంటర్సెక్ట్ అవుతాయి కదండి ఓ ట్రయాంగిల్ చతురస్రం ఇంటర్సెక్ట్ అవుతుంది అక్కడ వచ్చి ఖాళీ ఉంటుంది ఇక్కడ అలాగే గళ్ళు అన్నీ ఈ వైకుంఠపాలి గళ్ళు ఆ జలో ఐం హీమ్ క్లీం సి సౌ అంటే ఏవేవో బీజాక్షరాలు వస్తాయి గమ్ జుమ్ ఇలా ఏవో బీజాక్షరామ్ అంటాడు సామ్ అంటే సాయిబాబా ఆయన మహా సామ్ బీజాక్ష నిజంగా సామ్ ఏదో బీజాక్షరాలు అంటాడు కుబేరాయ నమహ దానికి ఏదో ఏదో మంత్రాలు ఈ మంత్రాల మీద మన టీవీ ఛానల్స్లో ఒక ఆయన పెట్రేగిపోతున్నాడు ఎప్పుడైనా మీరు చూస్తే అర్థమవుతుంది అనారోగ్యానికి కూడా మంత్రాలు ఉన్నాయి ఇది అలాగేమో నడుస్తుంది సో థియాలజీలో అన్నీ నడుస్తాయి థియలాజికల్ మెడిసిన్ థియలాజికల్ జామిట్రీ ఏది ఇదంతా ఈ యంత్రాలు ఇదంతా థియలాజికల్ జామిట్రీ థియలాజికల్ ఆస్ట్రాలజీ గురించి ఇంకా చెప్పడం ఎలా వేరుగా చెప్పవలైన అది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇట్ బోయిస్ న్యూమరాలజీ ఇవన్నీ పోతూ ఉంటాయి సో బిగ్ బిగ్ పీపుల్ దే కమాండ్ ద స్పేస్ ఈ వేవ్స్ ఉంటాయి చూడండి టీవీ వేవ్స్ స్పేస్ ఉంటుంది దాన్ని వాళ్ళు కమాండ్ చేస్తూ కమాండ్ చేస్తారు నాకు నాకు పేరు నాకు బిరుదం ఇచ్చారని నేను మీకు మనవి చేశాను లాస్ట్ టైం కాకినాడలో నాకు బిరుదం ఇచ్చారు కానీ లోన్ వాయిస్ లోన్ చెప్పాను ఆయన మీకు లోన్ వాయిస్ లోన్ వాయిస్ అంటే నిష్కామంగా ఈశ్వరుణ్ణి చెప్పి వాడు నువ్వు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు లోన్ వాయిస్ ఎందుకంటే సర్వత్రా కూడా ఇదే ప్రచారం పోతూ ఉంటుంది నడుస్తుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి భా వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో దానికి అనురూపమైన పురుషార్థాన్ని వాళ్ళు చూస్తారు ధనమే పురుషార్థంగా చూస్తారు నేను పాఠంలో చెప్పారు భక్తిలో చెప్పారు ఏమని కర్మకి ఫలమేమి కర్మకి ఫలమేమి ప్రాఫిట్ నో ప్రాఫిట్ ఈజ్ నాట్ ఫలం సుఖం ఈజ్ ఫలం ఆర్ దుఃఖం ఈజ్ ఫలం కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి కర్మ వల్ల మీకు సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో చూసుకోవాలి ప్రాఫిట్ వస్తుందని చూసుకుంటే పడిపోయాడు కోతులు బట్ ఎస్యథా అవబోధ ఎవరి యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో వాడికి దానికి తగ్గ పురుషార్థమే కనబడుతుంది ఆ పురుషార్థానికి తగ్గిన సాధనములే వాడు స్వీకరిస్తాడు సాధనాన్ని ఉపాధిసతే అంటే ఉపాధాతూ ఇచ్చతి వాటిని స్వీకరించుటకు ఇష్టపడతాడు అటువంటి సాధనములనే స్వీకరించుటప్పుడు ఇష్టపడతాడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఏం పూర్తి చేస్తాడు వ్యాయామం చేసేవాడు హనుమతే నమ అంటాడు ఓం హనుమతే నమ అని నమస్కారం చేసేసి వ్యాయామం మొదలు పెడతాడు చదువుకునేవాడు తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతం బదువుకునేవాడు అలా అలా చదువుకుంటాడు ఇంకొకటి ఏదో మొదలుపెట్టేవాడు తుండమునే కదంతము అంటే మొన్న ఓ పండితుడు కనపడ్డాడు టీవీలో కనపడ్డాడు పౌరాణికుడు పురాణ పండితులు అంటే వాళ్ళు ఎవేవో ఇష్యూస్ని లేవనెత్తి వాటి మీద మంచి మంచి ఒపీనియన్స్ని ప్రకటిస్తూ ఉంటారు ఇష్యూని క్రియేట్ చేస్తాడు ముందు ఆ ఇష్యూ ఎవరికీ ఉండదు ఆయనే క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసి దానికేమో సమాధానం చెప్తాడు ఆ ఇష్యూ ఏమిటంటే గణేష్ మహారాజుకి పుట్టాడు కదా పార్వతీదేవికి కొడుకుగా పుట్టాడు కదా పుట్టి ఆ కథదో ఉంది కొంచెం స్వామీజీ వెరీ అన్హ్యాపీ స్టోరీ అన్నారు నేను ఇంకప్పుడు ఇంకప్పుడు నేను ఫర్దర్ మాట్లాడలేదు నా చూసి ఎన్ అన్హ్యాపీ స్టోరీ అన్నారు దట్ ఈజ్ హీజ్ ఇంప్రెషన్ ఐ డిడ్ నాట్ పర్సూ ఇట్ విన్న వాళ్ళందరూ అలా వేలమోహం కూర్చున్నారు ఎనీవే సో ఆవిడికి పార్వతీదేవికి గణేష్ మహారాజు పుడతాడు పుట్టి అతను తల తీసేయడం సో గణేష్ అప్పుడు గణేషుడిని అందరూ పూజిస్తారు ఈ పైన గణేషుడిని పూజించే అందరూ కార్యములను చేయవలను అనే ఆయన పురాణం ఉంటుంది ఈయని ఈ పండితుడు ప్రశ్నలు ఏమని చెప్పారు ఏమిటంటే గణేష్ మహారాజు పుట్టడానికి ముందు వీళ్ళందరూ ఎవరిని పూజించేవాళ్ళు ఈ ఐడియా ఎవరికి వచ్చి ఉన్నారు అని మొదలుపెట్టాడు అని ఏదో చెప్తున్నాడు ఏదో కొంచెం తలా తోకా లేకుండా చెప్తున్నాడని అనిపించి నేను ఏదో పనుండి ఎక్కడికో పోయాను ఆ తర్వాత ఏం చెప్పాడో నేను వినలేదు ఐ మిస్ట్ సంథింగ్ మీలో ఎవరైనా విన్నారేమో నాకు కాబట్టి వాడు ఎప్పటికీ వాడి ఎవడికి తోచింది వాడు పూజిస్తాడు ఆ పూజేసి వాళ్ళు రకరకాలుగా ఉంటాడు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు పూజిస్తారు ఒక నిమ్మకాయ పెడతాడు దాంట్లో వాడికి ఏదో సంస్కారం ఒకడు బూడి గుమ్ముడికాయ పడవ కొట్టేసి కుంకుం పెడతారు ఏదో సమ్ఐడియా ఏదో హీ వాంట్స్ టు డూ దాట్ ఏదో దుర్గాదేవినో కాళికాదేవినో ఏదో ప్రీతికరంగా చేయాలని అనుకుంటాడు కాబట్టి ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి ఎవడ ఆలోచనని బట్టి వారికి అది పురుషార్థంగా భాషిస్తుంది దీనికి అర్థవాదు కూడా ఉందంటున్నారు తాచ అర్థవాదోటి చాలా పాజిటివ్గా చెప్తున్నారు ఆయన పాపం దృష్టాంతం ఇదే విషయాన్ని అంటే మానవుని బుద్ధి పలు రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని నిర్ధారించేటువంటి ఒక కథ మనకి ఉపనిషత్తులో కలదు మనం చదివా ప్రజాపత్య బ్రాహ్మణం త్రయా ప్రజాపత్యా ప్రజాపత పితరీ బ్రహ్మచర్యమూసు ఇత్యాది ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు ఆయన దగ్గర బ్రహ్మచర్యం చేసి చదువుకుందామనే ఉత్సాహంతో వీళ్ళు ముగ్గురు వెళ్ళారు ఆయన సంతానమే ముగ్గురు కూడా ప్రయాహ ప్రజాపత్యాహ ముగ్గురు ఆయన సంతానమే ఎవళ్ళు మానవులు దేవతలు అసూరులు వీళ్ళ ముగ్గురు వెళ్ళారు అంటే ఇది ఎలా ఉందంటే ఒక ఆయన దగ్గరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆ ఊళ్ళో ఉండే రౌడీషీటర్సు తర్వాత సెక్రటేరియట్ లో క్లర్కులుగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళినట్టు మహాత్ముడి దగ్గరికి సో దేవతలు మానవులు రాక్షసులు వీళ్ళు వెళ్ళారు వెళ్ళి మాకేదైనా ఉపదేశించండి అని కోరారు కోరితే అందరూ వెళ్తారు దేవుడి దగ్గరికి రౌడీషీటర్స్ కూడా వెళ్తారు పండితులు వెళ్తారు సామాన్య జనులు వెళ్తారు అదే అయింది అక్కడ కూడా కోరితే దేవతలు వెళ్ళారు వెళ్తే ఆయన ఏదైనా ఉపదేశించండి అన్న అంటే ఆయన డా అను ఈ మధ్యకాలంలో ఇలాంటివి కూడా చేస్తున్నారు కొందరు ఒక ఆయన తల్లి పలుకుతుంది ఆయన చెవిలో పలుకుతుంది అప్పుడు చెప్తాడు మా మిత్రుడు ఆయన తరచుగా వెళ్తూ ఉంటాడు ఆయన దగ్గరికి ఆయన చెప్పిన కథంతా మిమ్మల్ని చెప్తున్నాం తల్లి పలికేస్తూ ఉంటుంది ఆయన దగ్గరికి మా మిత్రులు వెళ్ళి అడిగాడు కాబట్టి ఇంట్లో చాలా గోలగా ఉంది ఇంట్లో నా మాట ఉళ్ళ వినలేదు అని ఏదో చెప్పాడు ఆయన చెప్తే ఆయన అలా పైగా చూసి తల్లి పలుకుతుందేమో అని చూశాడు ఇలాగా తల్లి ఏం పలకలేదు మాట్లాడుకుంటున్నాడు ఏం మాట్లాడలేదు ఈయన అరగంట సేపు ఏం మాట్లాడలేదు నో రిప్లై అప్పుడు ఈవేళ తల్లి పలకలేదు కాబట్టి ఆయన రిప్లై ఇతను వాపస్ వచ్చేశాడు దట్ ఈజ్ హో ఇట్ వర్క్స్ ఆయన చెప్పచ్చు కదా ఇవాళ తల్లి పలకలేదయా నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పచ్చు కదా ఊరితే అరగంట సేఫా ఇట్లా ఎందుకు పీడ పీడించడం ఆయన చెప్పడం ఆయన మౌనంగా ఉంటే మనం ఇంటర్ప్రేట్ చేసుకోవాలి అలాంటి ప్రజాపతి చేశాడు ఇలాంటి ఇలాంటి ఇలాంటి ట్రిక్ ప్రజాపతి చేశాడు మొట్టమొదట బ్రహ్మదేవుడు చేశాడు దేవతలు వెళ్ళి అయా మాకు ఏదైనా ఉపదేశం అంటే దా అన్నాడు అయిపోయిందా ఒకటి వీళ్ళు వెనక్కి వచ్చేశారు వీళ్ళకి అర్థమైందాట ఎలా అర్థమైందంటే ధ మధ్వం మనం భోగాల్లో బాగా విపరీతంగా పడుకున్నాము మనకి దమము అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఆయన బోధించినాడు అని తెలుసుకున్నారు తర్వాత అసురులు వెళ్ళారు ఈ రాక్షసులు వెళ్ళారు అయ్యా మాకు ఏదైనా బోధించోధిస్తున్నాం చెప్పరు ద అన్నాడు అంటే తర్వాత ఇంక తర్వాత ఏం లేదు అయిపోయిన ప్రదేశం వెనక్కి వచ్చేసారు వీళ్ళు అనుకున్నారు మనం చాలా క్రూరంగా ఉన్నాము కటికీ బతుకు బతుకుతున్నాము అందరం హింస చేస్తూ దయ నేర్చుకోమని చెప్పాడు అని వీళ్ళు అనుకున్నారు మానవులు వెళ్ళారు మాకు ఉపదేశం దాని వెనక్ వచ్చింది ఆయన వీళ్ళు ఎవరనుకున్నారంటే మనం డబ్బు పోగేసుకోవడమే ప్రధానంగా బతికొస్తున్నాము కొంచెం దానం నేర్చుకోమని మనకు చెప్పాడు అని ఇది కథ ఈ కథను బట్టి మీకు ఎలా తెలిసింది ఒకే ప్రజాపతి దగ్గరికి వెళ్తే ముగ్గురికి మూడు విధాలుగా భాషించింది ఆ ఉపదేశం వీళ్ళు వెరిఫై చేసుకున్నారు మళ్ళీ ప్రజాపతి అవును మేము ఇలా అనుకున్నాం నీ అంటే మీరు కరెక్ట్గానే తెలుసుకున్నారు మీరు ముగ్గురికి కూడా అది కూడా ఉంది మళ్ళీ పైగా అంటే ఒకే ప్రజాపతి ముగ్గురికి కూడా వేర్వేరు ఉపదేశాలు చేసేయడని మనకి స్పష్టమైపోయింది ఎందుకంటే ముగ్గురు మాకిల్లా తెలిసిందంటే కరెక్ట్ మాకిల్లా తెలిసింది కరెక్ట్ మాకిల్లా తెలిసింది కరెక్ట్ అంటే అర్థం ఏంటి ఒకే వేదం దగ్గరికి వివిధ వ్యక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళకి వివిధ రూపాలుగా ఆ వేదము గోచరిస్తుంది అనే అభిప్రాయం తస్మాత్ న్రహ్మైకత్వం జ్ఞపయిష్యంత వేదాంతా విధిశాస్త్రస బాధకా ఇప్పుడు దేవతలగే దమధ్వం అని చెప్పాడు ఉపదేశం రాక్షసులకి దయధ్వం అని ఉపదేశం చేయాలి ఇప్పుడు దేవతలకు ఇచ్చిన ఉపదేశము రాక్షసులకు ఇచ్చిన ఉపదేశానికి విరుద్ధమా కాదు ఈ రెండు మానవులకి చేసిన ఉపదేశానికి విరుద్ధమా కాదు ఏది దేనికి విరుద్ధం కాదండి దేనికి విరుద్ధం కాదు ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళారనుకోండి ఆరో ప్లాట్ఫామ్ మీద విజయవాడ వెళ్ళి ట్రైన్ ఉంది మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద బాంబే వెళ్ళి ట్రైన్ ఉంది విరుద్ధమా ఇవి ఈ మాటలు విరుద్ధమా పరస్పరము పరస్పర విరుద్ధములా విరుద్ధములు కావు మరి ఎవ ఎక్కడికి వెళ్ళాలి మనుషులు ఎక్కడికి వెళ్ళాలి విజయవాడ వెళ్లాల్సిన వాడు ఆరో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాడు బాంబే వెళ్లాల్సిన వాడు మూడికి పోతాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం ప్రశ్నది నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు కాదు మేము ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పండి అని అడుగుతారా అవన్నీ వాడి ఇవన్నీ చెప్తాడు మనకి తోచిన దాన్ని మనం రాదు అలాగే వేదం దగ్గరికి వెళ్తే కర్మలు ఉపాసనలు జ్ఞానము అని మూడు ఉంటాయి ఊళ్ళు ఉండగానే వీడు ఏం చేస్తాడు ఈ జ్ఞానం మనకు వద్దులే తీసేస్తాడు అసలు వాడికి జ్ఞానానికి చొక్కెదురు కొంతమందికి జ్ఞానం అంటే పడదు అంచేతనే వాడు మాట్లాడేప్పుడు కూడా కర్త కర్మ క్రియా ఉండవు ఆ వాక్యం మొదలుపెట్టి పూర్తి చేయడు ఎటో ఇంకోటికి పోతూ ఉంటాడు రాముడు అరణ్యవాసానికి విభీషణులు వచ్చి శరణాగతి చేద్దాం అనుకుంటే రావణా అని ఇలా ఉంటాయి వాక్యాలు అంటే ఏ వాక్యం పూర్తి అవ్వదు ఎక్కడికి సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు ఇలా ఉంటాయి నేను ఇమిడియట్ కూడా సరిగ్గా చేయలేను పూజ స్వామికి చాలా బాగా చేస్తాను కాబట్టి తలా తోకా లేకుండా ఉంటాయి సెంటెన్స్ ఎందుకని చుక్కెదురు ఎప్పుడు స్టడీ చేసిన మనిషి కాదు చుక్కెదురు జ్ఞానానికి చుక్కెదురు కర్మంటే చెప్పరానంత ఉత్సాహం ఎగిరి గంజాడు స్వామిజీ మనం ఏదైనా యజ్ఞం చేయాలి చదర్రా ఏం యజ్ఞం చేద్దాం నారాయణ యాగం మొన్న జశంగా ఈసారి సహస్ర కుండాత్మక నారాయణ యాగం మొన్న శతకుండాత్మక నారాయణ యాగం చేసాం సహస్ర కుండా కుండాత్మక ఈ ఆత్మ కుండంలో ఆత్మ ఎక్కడి ఎవడో వేశాడు ఆ పదం ఎక్కడో ఆ పదం వీళ్ళు జ్ఞానం వాళ్ళేనా ఆత్మ ఆత్మని వాళ్ళ వాళ్ళ ఆత్మ లైసెన్సా వాళ్ళకి అయితే వాళ్ళ వాళ్ళ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ట్రేడ్ మార్కా మేమేమి వెనక్కు పడిపోయా మేము ఆత్మ మేము అంటాం మీరే కాదు ఆత్మ అంటాం సో సహస్రకుండాత్మక నారాయణ యాగని చేస్తాము అని ఈ మధ్యన విశాడు ఒక ఆయన సహస్ర కుండాత్మక నారాయణ మాట వరుసకి ఏమిటండి సహస్ర కుండాత్మక అంటున్నారు ఏమిటండి అన్నారు ఒక ఆయనతో అంటే అవును మరి శతకుండాత్మక అయింది మరి నెక్స్ట్ కంస్ సహస్ర కుండా కర్మ సో కర్మ ఉపాసనా జ్ఞానం మూడు హెడింగ్లు కనపడతాయి అప్పుడు కొంతమంది ఉపాసనా జ్ఞానం దోలుపు వెళ్ళరు కర్మలోకి వెళ్తారు ఆ బిల్డింగ్లో వెళ్ళిపోతాయి ఆ బిల్డింగ్లో వరుసగా ఉంటాయి స్వర్గము అని ఉంటుంది అక్కడ ఎవడో ముసలాలు ఒకడో ఇద్దరూ ఏమిటో చూద్దామని అటు చేసి ఆ పక్కన ధనము సంపద అని ఉంటుంది అక్కడ పెద్ద క్యూ ఉంటుంది అక్కడ వెళ్ళాలి చూడలేదు టికెట్లు అన్నీ అయిపోయాయి ఆ పక్కన విషయభోగములు అనే ఒక పెద్ద డిపార్ట్మెంట్ దాంట్లో రూపములకు సంబంధించిన భోగాలు అలాగేవో ఉంటాయి అక్కడ మళ్ళీ క్యూలే ఉంటాయి ఆ పక్కన కోర్టు కేసులలో విజయము అని ఒక కేసు ఉంటుంది అక్కడ ఓ కొద్దిమంది ఉంటారు ఈ కోర్టు పక్షులు కొంతమంది అక్కడ చేరతారు ఆదివారం నాడు అక్కడ చేరుతారు సోమవారం మళ్ళీ కోర్టుకు పోవాలి అదివారు అక్కడికి అలా ఉంటాయి ఓ మూల కనపడి కనపడనట్టుగా అడిగితే కానీ చెప్పరు బోర్డు డైరెక్ట్గా పెట్టరు మీరు అడిగితే లోపాధికారిగా శిష్యుని ఉండని అడిగితే చెప్తారు అది బోర్డు ఉండదు అదేమిటంటే శత్రు అని ఉంటుంది బోర్డు ఉండదు అభిచరణీయ గేత అని అలా గౌరవ చేసుకుంటే అడుగుతాడు యోభ్రాతృవ్యవాన్ సత్ భ్రాతృవ్య అంటే శత్రువు సోదరుడు అడుగుతుందండి సో ఆ విధంగా వజ్రో వా ఆపహ అంటే ఆ యజ్ఞం చేస్తే ఆ నీళ్లు వజ్రమైపోయి శత్రువుల మీద పడిపోతుంది అండి ఇలాగేవో ఉంటాయి ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంది అది మరీ బహిరంగంగా ఉండదు కొంచెం అది కంసుడు కంసుడు అలాంటి యజ్ఞమే మొదలుపెట్టాడు ఇంద్రజిత్తు నికుంభిలాహోమం మొదలుపెట్టాడు ఇంద్రజిత్తు అలాంటి ఆ కేటగిరీలోనే ఉంటావు ఓపెన్గా ఉండవు కొంచెం రహస్యంగా ఉండవు అది అక్కడికి పోయి వాళ్ళు ఉంటారు కొంతమంది వెతుక్కుని అక్కడికి పోతారు ఇది కర్మ డిపార్ట్మెంట్ ఇంకా డిపార్ట్మెంట్ ఇక్కడ మళ్ళీ ఇదో ఈ కేటగిరీ వేరు కర్మలో వాడు ఉపాసనలోకి రాడు ఉపాసన కేటగిరీ వేరు వీళ్ళు మాల కూర్చోవడం ఎగ్ర పట్టుపంచలు ఆ సెక్షన్ లేరు కుంకుమ విభూతి లేకపోతే నామాలు మొత్తానికి ఈ సెక్షన్ లేరు ఈ జ్ఞానం ఈ జ్ఞానం సెక్షన్లో ఎవరో ఇద్దరం ముగ్గురు ఈ వ్యవస్థ మొత్తం శాస్త్రం దీంట్లో ఒకదానికి మరొకటి విరోధం కాదు నిత్యకర్మ నేను చెప్పలేదు మంచిది చెప్పలేదు అన్నీ తలకిందులు అన్నీ చెప్పారు మీరు నిత్యకర్మ సెక్షన్ ఒకటి ఉంటుంది నిత్యకర్మానుష్ఠానం చేస్తారు వాళ్ళు ఎవరో కొద్దిగంది ఉంటారు కర్మ డిపాట్మెంట్ ఉంటారు సాత్వ ఉపాసనలకు సాత్విక రాజస తామస మూడు కేటగిరీలు ఉంటాయి రాజసోపాసన కేటగిరీలో మెజారిటీ ఉంటారు అక్కడ మీకు నిలబడ్డానికి కూడా చూడాలి పోసేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది అక్కడ ఉంటారు తామసాలో కూడా ఉంటారు కొద్దిమంది అది కొంచెం రహస్యంగా తెర ఒకటి వేసి అక్కడ వేరే ఉంటారు తామసోపాసనం కొంచెం మాంసము మద్యము ఇలాంటి సావిత్రానికి హోతి సురాపానము ఇలాంటివన్నీ ఉంటాయి తామసోపాసనలు ఉంటాయి ఓ తెర సాత్వికోపాసన ఓపెన్ గా ఉంటుంది ఎవడో హోళో ఇద్దరూ తెచ్చాడుతూ ఉంటారు మీరు వెళ్ళి జాయిన్ అయితే జాయిన్ అయితే ఓంకారము గాయత్రి తప్ప ఇంకేముండదు అక్కడ సాత్వికోపాసనలో ఓంకారము గాయత్రి నన్ను ఎవడో అడిగారు భగవద్గీతలో ఏ మంత్రాలు చెప్పారు రెండే మంత్రాలు ఉన్నాయండి నేను ఏమిటంటే ఓంకారము గాయత్రి మూడోది లేదు భగవద్గీతలో గాయత్రి చందసామహం ఓంకారము సరే చెప్పనే అక్కడ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే మూడోది గీతంటే అంతే ఎవడో ఇద్దరం ముగ్గురో చచ్చాడుతూ ఉంటారు అవుంటారు సాత్వికోపాసం ఇది ఉపాసనా సెక్షన్ జ్ఞానం ఎవడో ఒకడో ఇద్దరూ ఉంటారు అసలు ఆ జ్ఞానం అనే సెక్షన్ కూడా మూలెక్కడో ఉంటుంది అసలు కూడా చాలామందికి తెలియదు ఎగ్జిబిషన్లో లాగా నేను మీకు చెప్పాను అది సంగతి అలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒకళ్ళకి ఒకళ్ళకి విరోధం ఏముంది ఎగ్జిబిషన్లో పచ్చ విద్యలు ఒకటి అమ్ముతాడు బుడగలు ఇంకొకడమ్ముతాయి పుస్తకాలు ఇంకొడొ ఒకటి ఉంటాయి ఎగ్జిబిషన్లో పుస్తకాల షాప్ ఒకటి ఉంటుందో మూల మిగతా ప్రెస్ ఓ పుస్తకాల షాప్ ఉంటుంది ఒకళ్ళకి ఒకళ్ళకి విరోధం ఏమైనా దీంట్లో ఏమీ విరోధం లేదు గీతా ప్రశ్ని దగ్గర ఎవరో ఒకళ్ళో ఇద్దరూ ఉంటారు ఈ పచ్చిన విజయల దగ్గర పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలు అందరూ అక్కడే గుమ్మి గుమిలాడి వాళ్ళు ముందే వీళ్ళు కొట్టేసుకుంటూ డబ్బులు ఇచ్చేసి హడావిలు చేసేస్తూ ఉంటారు గ్రౌండ్స్ ఒకరికి ఇంకొకళ్ళకి విరోధం ఏం అలాగే వేదనలో కూడా మేము జ్ఞానం అనేప్పటికీ అదిగో జ్ఞానం అంటున్నావు మా కర్మకి అది కాబట్టి నువ్వు జ్ఞానం అన్నం మానేయ్యి అదే పద్ధతి అలా ఉంటుందా తస్మాత్ నా బ్రహ్మైకత్వం జ్ఞపయిష్యంత వేదాంతా విధిశాస్త్రస్య బాధకా వేదాంతములు బోధిస్తూ ఉంటాయి జ్ఞపయిష్యంత అంటే బోధిస్తూ ఉంటాయి నీకు తెలుపులు చేస్తూ ఉంటాయి ఎన్ని బ్రహ్మైకత్వం నీవు బ్రహ్మవే నీవు కర్త భోక్తావు పరిచ్ఛిన్న జీవుడవు కావు కాదండి మరి నాకు అలాగే అనిపిస్తుందంటే మరి అదేరా బాబు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానం చేత జీవుడు అయినావు తప్ప తెలుసుకుంటే నీవు బ్రహ్మవే అని బోధిస్తూ ఉంటాయి అవి ఎవరో కర్మ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు నేను కర్తను అని కర్మ చేసుకుంటూ ఉంటాడు వాడిని బాధించదు అది వాడికి అర్థురాదు కాదండు వాడిని తిరస్కరించదు ఇవి చేయదు వాడు వచ్చి అడిగితే వాడు వచ్చి కర్మ నేను కర్మని చేసుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని వాళ్ళు అడిగితే ఎందుకో మీరు నంది ఎందుకు అడుగుతున్నారు మీరు కర్మం చేసుకుంటున్నారు కదా చేసుకోండి నంది ఎందుకు అడుగుతున్నారు మీరు అని అంటారు అంటేలా కాదు నేను కర్తననే అభిప్రాయంతో కర్మను చేసుకుంటున్నాను నేను కర్తన ఉన్నావు కాదా చూడు నీ కర్మ ఫినిష్ చేసుకుంద్రా ఆ తర్వాత నువ్వు కర్త అవునావు కాదు చూడ సరే వెళ్ళి కర్మ ఫినిష్ చేసుకుని వస్తారు ఇప్పుడు ఎప్పుడు నేను కర్తనావునా కాదా నీ కర్మ పూర్తయిందా ఆ పూర్తయింది కర్మది అంటే కామ్యకర్మ కామ్యకర్మ చేస్తూ కర్తనవునా కాదా ఎందుకు ఈ కృష్ణ ఎందుకు భోక్తృత్వంలో ఉన్నావుగా భోక్తృత్వంలో ఉండి నేను కర్తనవునా కాదా అని ఈ వేదాంతం నీకెందుకు అసలు ఈ భోక్తృత్వం నీకు అవసరమో కాదో అది చూసుకోముందు కామనలని గురించి నువ్వు ఆలోచించు ఎగ్జామిన్ చేసుకోవా ఈ ఎగ్జామింగ్ యువర్ డిజైర్స్ ఇంకో కోరిక ఉన్నది ఈ ఎగ్జామింగ్ డబ్బు మీద కోరిక ఉంది డబ్బు ఏమిటి ఈ కోరిక అర్థం ఏమిటి ఉన్న డబ్బు ఏం చేస్తున్నాను ఇంకా కొత్త డబ్బు వస్తే ఏం చేస్తాను desire ఎగ్జామింగ్ డిజైర్ ఈ ఎగ్జామింగ్ వెంటనే ఆ డిజైర్ పోతుంది సో భుంజంతి ధూర్తా కృపణస్య వ్యక్తం కృపణుడు అంటే పిసినారి డబ్బు పోగేస్తారు ధూర్తులు ఆ డబ్బును ఖర్చు పెడతారు కాబట్టి ఇంకా కొత్తగా డబ్బు పోగేసి దేవుణ్ణి ఆరాధించి డబ్బు పోగేసి ఏమి ఏమి బాగుకున్నట్టు ఎగ్జామిన్ దా వాడు ఎగ్జామిన్ చే టు ఎగ్జామిన్ వాడు ఎగ్జామిన్ చేసుకుని మళ్ళీ వస్తాడు నెల రోజుల తర్వాత మరి నేను కామ్యకర్మలు అయితే వదిలిపెట్టేశానండి నిత్యకర్మలు చేయాలా కన్నాడు నిత్యకర్మలు మరి నేను కర్తనే ఉన్నా కదా నిత్యకర్మలు చేయడానికి కర్తృత్వానికి సంబంధం లేదు కర్తృత్వ బుద్ధి లేకుండా ఈశ్వరాత్మణ బుద్ధితో నిత్యకర్మం చేయి అని కాబట్టి వాడు వచ్చి తెలుసుకోవాలనుకుంటే శాస్త్రం చెప్తుంది తప్ప వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను అది నీ కర్మకి విరుద్ధము అని ఎన్నడూ శాస్త్రము విషయదరించదు కాబట్టి ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి అది తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు దీంట్లో విధి శాస్త్రానికి అది ఆటంకము కాదు మీరు గుర్తుల్లో లేదో అసలు మొత్తం పూర్వపక్షం అంతా ఆ విధంగా రెండు రోజులు నడిచింది పూర్వపక్షం నచ విధి శాస్త్రం ఏతావత నిర్విషయం సత్ అంటే ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు ఆస్తి కోసం ఆస్తిలో వాటర్ రాకూడదు దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు అన్నదబ్బులు వీళ్ళు కనుక ఒకరి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడు ఈ దెబ్బలాటని మరింత పెంచి వాళ్ళు వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళేదాకా వీడి దగ్గరుండి తీసుకెళ్తారు కోర్టులో పడిట్లా చేస్తారు ఒక గ్రామంలో అలాంటి వాళ్ళు వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా కోర్టుకు వెళ్ళాలంటే వీడు సపోర్ట్గా వెళ్తారు కనుక కోర్టు కోర్టు పక్షి ఆ కోర్టులో కేసు వేయించి వాడి చేతను కొంత డబ్బు ఖర్చు పెట్టించి వీడి కాఫీ టీని వాడిన ఖర్చు అంతా వాడే పెట్టుకుంటూ ఉండాలి ఆటో ఖర్చు కూడా వాడే పెట్టుకోవాలి అలా చేయించి వీడు బ్రతుకుతూ ఉంటారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు పెద్ద దగ్గరికి వెళ్ళారు ఆయన ఉన్నారు అన్నదమ్ములు ఒకే తల్లి బిడ్డలు కొట్లాడుకోవడం తప్పయ్యా కోర్టుకు వెళ్ళడం తప్పు మీలో మీరు పరిష్కారం చేసి బాగుంటుంది మీ ఆస్తి తగాదాకి ఎంత సొమ్ము దగ్గర తేడా వస్తుందో లక్ష రూపాయల దగ్గర తేడా వస్తుంది వీళ్ళే అన్నయ్య పెద్ద మనస్సుతోటి కొంచెం తగ్గించుకోవచ్చు తన కోరికను లేక అన్నయ్య మీద గౌరవంతో తమ్ముడే కోరికను తగ్గించుకోవచ్చు ఏదో అలా చేయండి అని ఒక పెద్ద ఆయన సలహా ఇస్తారు ఇస్తే వీళ్ళు ఆ సలహా అప్పుడు దాన్ని బట్టి కోర్టుల్ని మూసేయమని అర్థమా దానికి కాదు కోర్టులకి కేసులు లేకుండా అయిపోతుందా ఈ సలహా ఇచ్చాడు కాబట్టి వీళ్ళు మానేశారు కాబట్టి కోర్టులకి కేసులు లేకుండా అయిపోతుందా అవ్వదు కోర్టులు ఉంటాయి కేసులు ఉంటాయి లాయర్లు ఉంటారు దబలాట్లు ఉంటాయి అవన్నీ అవుతూ ఉంటాయి అలాగా వీళ్ళు మాత్రం కోర్టు మానేస్తారు ఇక్కడ అంతే ఆత్మస్వరూపములో కర్తృత్వము లేదు అని చెప్పినంత మాత్రాన విధివాక్యాలని ఫాలో అవ్వడం వాళ్ళు మానేస్తారా విధివాక్యాలను ఫాలో అయ్యే వాళ్ళు లేకుండగా అయిపోతుందా ఆ విధివాక్యాలు వ్యర్థమైపోతాయా అవి ఎవళ్ళు ఫాలో అవ్వకుండా అయిపోతుందా అది ఒక ఆయన అంటాడు గంగ నా హృదయంలోనే ఉంది అంట అంటే గంగా నది స్నానం చేసి వాళ్ళు మానేస్తారా వెళ్ళడం అక్కడ ఆ ఘాట్లన్నీ ఖాళీ అయిపోతాయి ఇది అది అటువంటిదే కాబట్టి వేదాంతము చెప్పిన దాన్ని బట్టి విధిశాస్త్రమునకు ఇంత మాత్రం చేత ఆత్మ బ్రహ్మేణి చెప్పినంత మాత్రాన విధిశాస్త్రము విషయము లేనిది అంటే టాపిక్ లేనిది అధికారి లేనిది అంటే ఫాలో అయ్యేవాడు లేనిది అయిపోదు దాని ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతూ తర్వాత విధి శాస్త్రం ఏమని చెప్తుంది ఈ కారకములు వేరు అగ్ని వేరు వరుణుడు వేరు దేవత వేరు హవిస్సు వేరు స్వర్గాది ఫలములు వేరు హోత వేరు అనే భేదాన్ని చెప్తుంది విధి విధి ఉంటుంది యజ్ఞం చేసే సందర్భంలో అన్నీ వేరువేరుగా ఉంటాయి భేద దృష్టి పురస్కరంగా ఉంటాయి అక్కడ అలా ఉంది కాబట్టి కర్మశాస్త్రంలో ఉపనిషత్తులు విషయం లేనివి అయిపోతాయా ఇంకా టాపిక్ే లేదు అలా అయిపోతుందా అలా అవుతుంది దేని స్థానంలో అవి ఉండి తమ తమ పనిని చక్కగా చేసుకుంటూ పోతాయి మనిషి వాడి సంస్కారాన్ని బట్టి ఒకడు కర్మకు పోతాడు ఇంకొకడు జ్ఞానానికి పోతాడు వీటిలో విరోధం లేదు నాపి నాపి ఉత్త కారకాది భేదం విధిశాస్త్రం ఉపనిషదాం బ్రహ్మైకత్వం ప్రతి ప్రామాణ్యం నివర్తయతి విధిశాస్త్రం ఉన్నది దాంట్లో భేదం ఉంటుంది ఉత్త భేదం మనం పైన చెప్పినటువంటి కారకాది భేదము కారకములన్నీ వేరువేరుగా ఉన్నాయి అనే భేద దృష్టి ఉంటుంది అది విధిశాస్త్రం అలాగే ఉంటుంది అటువంటి విధిశాస్త్రము దాన్ని ఉంటుంది దాన్ని ఎవరో ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు అది ఉపనిషత్తులు చెప్పేటువంటి బ్రహ్మ ఏకత్వానికి అంటే జీవుడు ఈశ్వరుడు ఐక్యం ఏకత్వము ఆత్మా బ్రహ్మ ఒక్కటే అనే ఏకత్వానికి అది అదృష్టంగా రాదు విధివాక్యంలో కారకములన్నీ భిన్న భిన్నములుగా ఉన్నాయి కనుక ఆ భేదము ఉపనిషద్వాక్యము చెప్పేటువంటి ఏకత్వము యొక్క ప్రామాణ్యమును విఘాతము చేస్తుందా చెయ్యదు విఘాతం చెయ్యదు కోర్టులు ఉన్నాయి కేసులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ప్రేమ అనేది ఉండకూడదు అనే ప్రేమకి విఘాతాన్ని అవి కలిగిస్తాయా కలిగించవు ఈ ప్రేమ వాటికి విఘాతాన్ని కలిగిస్తుందా కలిగించ అవి అక్కడ ఉంటాయి ఈ ప్రేమ ఉండడానికి ఏమీ అభ్యంతరం లేదు ప్రేమ ఉన్నట్లయితే విరోధము లేదు ప్రేమ లేదనుకోండి కోర్టులు ఉన్నాయి కేసులు ఉన్నాయి దబలాట్లు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అన్నీ ఉన్నాయి అలాగే భేద దృష్టి కలవాడికి కర్మకారణం ఉన్నది ఏకత్వ దృష్టి కలవాడికి ఉపనిషత్తులు కావాలి మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే అక్కడ కర్మా ఉపాసన ఎవరూ ఫాలో కాదు మన కర్మలు వాళ్ళకెందుకుండి వాళ్ళ కర్మలు వాళ్ళకే ఉన్నారు మన ఉపాసనలు వాళ్ళ మన వాళ్ళకెందుకు వాళ్ళ ఉపాసనలు వాళ్ళకు ఉన్నారు థియాలజీ వాళ్ళకి లేదా మన థియాలజీ వాళ్ళకెందుకు కానీ వాళ్ళందరూ ఫిలాసఫీ ఫాలో అవుతారు జ్ఞానాన్ని ఫాలో అవుతారు మీరు జర్మనీ మొదలైన దేశాలకు వెళ్తే నేను ఎప్పుడు జర్మనీ గురించి విన్నాను తప్ప వెళ్ళలేదు అలాంటి దేశాలకు వెళ్తే అక్కడ జ్ఞానానికి చాలా పెద్ద ప్రాముఖ్యము కలదు జ్ఞానాన్ని సో షోపెన్ హ్యావర్ ఈజ్ ద గ్రేట్ ఫిలాసఫర్ ఆఫ్ జర్మనీ అతను ఉపనిషత్తుల్ని చాలా గొప్పగా ప్రశంసించాడు అధ్యయనం చేశాడు అతను అతను ఏమన్నాడంటే న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కర్మకాండ న్యూ టెస్ట్మెంట్లో కొంత విజ్ఞానం ఉంటుంది న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ కొన్ని చక్కటి ఉపదేశాలు ఆ శర్మ నాన్ని మౌంట్ మూలైన ఉపదేశములు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క తత్వశాస్త్రం చేత ప్రభావితమైన ఉపదేశములు క్రీస్తు ఎక్కడో మొత్తాన్ని హిందూ ధర్మం యొక్క పరిమళము ప్రవేశించింది అని రాశాడు అతడు శోపన్ జర్మన్ ఫిలాసఫర్ అలా రాశాడు ఆ మాట నేను మొన్ననే జరిగాను నాకు ఆ విషయం నాకు తెలియలేదు అంతకుముందు శోకన్ హేవన చదివిందేదో చదివారు కానీ ఇలా రాశాడని నాకు మనమే తెలిసింది అలా రాశాడు అని ప్రభవానంద గారి పుస్తకం రాశాడు పుస్తకం శర్మలాన్ని మౌంట్ మీద ప్రభవానంద్ గారి పుస్తకం ఎర్రాంటూ వేదానికి దాంట్లో క్రైస్తు బొమ్మ ఒక ఋషి కూర్చున్నట్టుగా బొమ్మ వేసి కాబట్టి ఫిలా వాళ్ళు ఫిలాసఫీని వాళ్ళు ఫాలో అవుతారు ఇండియాకి వస్తే ఫిలాసఫీ అనే మాట ఎక్కడా కనపడదు కర్మా ఉపాసనా తప్ప ఫిలాసఫీ అనేది ఎక్కడ కనపడదు దెర్ ఈజ్ సో మచ్ రిలీజియస్ ఫెర్వర్ ఇన్ ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్మ అండ్ ఉపాసన మీకు జ్ఞానం అనేది ఎక్కడా కనపడదు సో మచ్ సో జ్ఞానమునకు కట్టుబడి ఉండే పీఠాలు మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు దేవాలయాలు జ్ఞానానికి కట్టుబడి ఉండడం కొంచెం అరుదు అయితే పిఠాలు మఠాలు ఆశ్రమాలు ఇవి జ్ఞానమునకు కట్టుబడి ఉన్నవి అని అని డిక్లేర్ చేసినవి అవి కూడా జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఈ ప్రవాహంలో పడిపోతూ ఉంటాయి మాది అహంబ్రహ్మాస్మీ మహావాక్యం అంటారు మాది తత్వనశ్రీ మహావాక్యం అని ఇంకోహల్ అయ్యప్ప దేవాలయంలో తత్వనశ్రీ మహావాక్యమే రాసి ఉంటుంది అవి ఉంటే అలాగే లిప్సింపతి అంటారు ఇంకేలా అలంకారప్రాయంగా పెట్టుకుంటారు బట్ అంత వాళ్ళు ఫాలో అయ్యేదంతా కూడా కర్మ ఉపాసన ఆ కర్మ నిత్యకర్మ ఆ ఉపాసన సాత్వికోపాసన అయితే అక్కడికే మనం కృతార్థం వాళ్ళు కూడా కృతార్థలు అలా ఉంటుంది ఇండియన్ కాంటెక్స్ అలా ఉంటుంది కాబట్టి ఇండియన్ కాంటెక్స్ట్ ఇలా ఉంది కదా అని ఉపనిషత్తులు ప్రభావితం చేసి వాళ్ళని ప్రభావితం చేయడం మానేసేయా ఉపనిషత్తుల చేత ప్రభావితులైన వాళ్ళు అలా ఉన్నారు కదా అని వీళ్ళు కర్మల్ని ఉపాసనల్ని చేయడం వీళ్ళు మానేశారా ఈ విధివాక్యముల యొక్క ప్రామాణ్యము ఉపనిషత్ ప్రామాణ్యానికి అడ్డు కాదు ఉపనిషత్ ప్రామాణ్యము విధివాక్యముల ప్రామాణ్యానికి అడ్డు కాదు ఈ చర్చ పూర్వపక్ష రూపంగా మనం అక్కడ లేవనెత్తాము ఇప్పుడు సిద్ధాంత రూపంగా మళ్ళీ అదే చర్చని చూస్తూ ఉన్నాము స్వవిషయూరాని హి ప్రమాణాన్ని శ్రోత్రాధివత్ హీ అంటే ఎందుకంటే ప్రమాణములు స్వవిషయ శూరములు అంటే తాము చెప్పే విషయంలో అత్యంత స్వతంత్రములు సమర్థములు శూరము అంటే స్వతంత్రము సమర్థము శ్రోత్రాధిపత్ ఇప్పుడు శబ్దాన్ని మనకి తెలుపుడు చేస్తోంది శ్రోత్రము చెవి చెవి శబ్దాన్ని తెలుపుడు చేయడానికి చెవి ఒక్కటే మరొకటి సాధనం కాదు నేను చెవి మూసుకుని కళ్ళు ఇలా చూసి శబ్దాన్ని తెలియగలుగుతారా ఇలా ఇలా ఇలా చూసి తెలియగలుగుతారా తెలియలేదు కళ్ళు మూసేసుకుని చెవుల్ని ఇలాగా పెట్టి రూపాన్ని తెలియగలుగుతారా తెలియలేదు చెవితో తెలుసుకునే శబ్దము కంటితో తెలుసుకునే రూపానికి విరోధి అవుతుందా అవదు కంటితో చూసి రూపము చెవితో వినే శబ్దానికి విరోధం ఉంటుందా ఉండదు వినే రామా అన్నాను మీకు రామా శబ్దం వినపడింది మీరు ఈ రేడియో కనపడింది మీకు కనపడ్డదానికి ఆ విన్నదానికి విరోధం ఉంటుందా ఉండదు ఎందుకంటే స్వతంత్రములైన ప్రమాణములు వాటి ఫీల్డ్ వేర్వేరుగా ఉంటుంది దాని ఫీల్డ్లో అది స్వతంత్రము సమర్థము చెవి దాని ఫీల్డ్ ఏమిటి శబ్దం కన్ను స్వతంత్రము సమర్థము దాని ఫీల్డ్ ఏమిటి రూపం ముక్కు స్వతంత్రము సమర్థము దాని ఫీల్డ్ ఏమిటి గంధము కర్మ కర్మకాండ స్వతంత్రము సమర్థము దాని ఫీల్డ్ ఏమిటి కర్మ జ్ఞానకాండ స్వతంత్రము సమర్థము దాని ఫీల్డ్ ఏమిటి ఆత్మజ్ఞానం పరస్పర విరోధం ఉన్నదా లేదు కాబట్టి దీనికి దానికి విరోధం పెట్టుకుని మేము కర్మే పట్టుకుంటాం జ్ఞానాన్ని తీసేయండి అనే కుమారుల భట్టు యొక్క వాదము తప్పు ఇదిగో ఉపనిషత్తులు పట్టుకున్నారు కర్మను అవతల పారేయండి అనే మరొక బౌద్ధాదుల యొక్క బౌద్ధాది సిద్ధాంతములు కూడా సరికాదు కర్మ కావలసిన కర్మలో ఉంటారు